భోగ సహాయులె పొరుగెల్లా ఆగమ విధులును అనంతములు పొలమున చుట్టాలు కోటాన కోట్టు కలిమిలేమి కొక్కడనే గురి పలులంపటముల ప్రజలే ఎందరూ నిలిచిన చోటికి నేనొక్కడనే చెట్టడచిననిదే చేటడు పండ్లు గుట్టు తెలుసుకొన గురి నేను ఒట్టుక సంసార మురల్లా ఇదే పుట్టినప్పటికీ భువినొక్కడనే సనవు మనవులకు జగమెల్లాదే పనకు మొదలికి ని గురి నేను ఎనయుచు శ్రీ వెంకటేశుడేలే కనని ను పుగమికాడ నేనొక్కడనే